ఊర్ధ్వం గంతి దేవలోకాదిషు ఉత్పద్యంతే సత్వస్థా సత్వగుణ వృత్తస్థా సత్వమునందు ఉండువారు అంటే సత్వగుణము యొక్క వ్యాపారమునందు ఉండువారు అంటే సత్వగుణము యొక్క ఆపరేషన్ వృత్త దాని అంటే చెప్పాను సంకల్పము సంకల్పంలో ఏమండి మీరు ఎప్పుడైనా సంకల్పిస్తున్నారా వీడి నాశనం అయిపోవాలి వాడికి కష్టం రావాలి వాడు శత్రువు వీడి దుష్టుడు అలాంటి సంకల్పాలు చేస్తున్నారా ఒకవేళ చేస్తూ ఉంటే యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్ యూ జామెంట్ యువర్ మైండ్ అలాగనమాట ఎప్పుడైనా పరుషంగా మాట్లాడుతున్నారా సో పరుషంగా ఇతరుల మనస్సుకి ఖేదం కలిగే విధంగా మాట్లాడుతున్నారా యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ అలాగనమాట సత్వగుణము యొక్క ఆపరేషన్లో నిలిచి ఉండాలి అలా ఉన్నట్లయితే ఊర్ధ్వలోకమును పొందగరు ఇక్కడ స్థాన విశేషము అలా చెప్తున్నారు అర్థం మూడు లెవెల్స్ చెప్పాను కదా ఇక్కడ ఒక లెవెల్ని ప్రస్తావిస్తున్నారు మిగతా అక్కడక్కడ ప్రస్తావించి ఉన్నారు ఆల్రెడీ ఆది శబ్దం ఒకటి ఉండనే ఉన్నది దేవలోకం ముందు పుట్టును స్వర్గలోకంలో పుట్టాను లేకపోతే ఉత్తమమైన మనుష్య జన్మ కలిగినది ఆ విధంగా మీరు ఆ సత్వగుణం యొక్క ఫలాన్ని గురించి చెప్పుకోవాలి చూడండి మీకు జీవితంలో ఏ ఏ అంశాలలో గుణములు ఉంటాయో వాటిని పట్టుకుని వాటి ఎందు ఆ సత్వగుణాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా చుప్పించాలి దశ దశ అయితే అని భాగవతం ఏకాదశి స్కంభంలో ఉద్ధవ గీతలో శ్రీకృష్ణుడు అంటాడు ఆగమోపహ ప్రజా దేశ కాలకర్మ చన్మ చ ధ్యానం మంత్రోత్ సంస్కార దశ అయితే గుణహేతవ ఆగమ మీరు మీరు ఏం చదువు చదువుతున్నారు ఏం చదువు చదువుతున్నారు మీరు ఆగమ ఏదైనా భగవద్గీత ఉపనిషత్తులు ఇలాంటివి ఎవరైనా చదువుతున్నారా లేకపోతే ఎంతసేపు స్టాక్ మార్కెట్ పుస్తకాలు లేకపోతే న్యూస్ పేపర్లు బిజినెస్ స్టాండర్డు లేకపోతే యూనివర్సిటీలో మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా చదువుతున్నారా అదే చదువుతున్నారా లేకపోతే భగవద్గీత ఉపనిషత్తులు స్వామి వివేకానంద స్వామి శ్రీరామకృష్ణ ఇటువంటివి ఎవరైనా చదువుతున్నారా చదవాలి మీరు చదివే చదువు మీ సత్వగుణాన్ని నిర్ధారిస్తుంది మీ ఆగమము సత్వగుణ ప్రధానంగా ఉండాలి తర్వాత దేశ ఎక్కడ మీరు ఎక్కడుంటున్నారు ఏ దేశం ఉంటున్నారు క్లబ్బు దేశముందు ఉంటున్నారా మాల్ దేశమునూ ఉంటున్నారా లేక ఆశ్రమ దేశం లేకపోతే ఉప ప్రవచన దేశం నుండి ఎక్కడుంటున్నారు వేదార్జ్యం వ్యక్తి స్పెండ్ మోస్త టైం కొంతమంది ఏం చేస్తారు చెప్పారు కదా పాన్ షాప్ దగ్గర వెళ్ళి కూర్చుంటారు ఆ దేశం ఎటువంటి దేశం వీడికి పాన్ షాప్ బయట కూర్చున్న వాడికి తమో గుణాన్ని ప్రొంభిస్తుంది పాన్ షాప్లో ఉండి వ్యాపారం చేసి వాడికి రజోగుణం వాడికి రజోగుణం వీడికి తమో గుణం అక్కడికి వెళ్ళి తప్ప కదా అది కూర్చోదాక చోట లేకపోతే ఆ ఫు ఫుట్పాత్ పక్కన చిన్నదో చిన్న చపటాలా ఉంటుంది ఎగ్జాంజీ కూర్చొని ఇలా చూస్తూ ఉన్నాడు అది తమో గుణం కాదండి కాబట్టి మీరు ఏ దేశంలో కూర్చున్నారు దేశం ఉంటే చోటు ఆ చోటు సత్వగుణాన్ని వృద్ధి చేసేట్లుగా ఉండాలి కాలహ ఇప్పుడు ఉదయం సూర్యోదయ సమయం అది సత్వగుణాన్ని వృద్ధి పొందించే సమయం ఆ టైంలో మీరు నిద్రపోయారనుకోండి ఈ లాస్ట్ ఆపర్చునిటీ ఇవాళ ఒక పది మంది నా దగ్గరికి వచ్చారు కానీ మెడిటేషన్ సెషన్ చెప్పండి అన్నారు నేను అన్నాను టైం అంటాయి అన్నాను పొద్దున్న పదిన్నర పొద్దున్న పదిన్నరకి మెడిటేషన్ చెప్పండి అని చెప్పేసి ఎప్పుడు నిరుపాయించు నేను వాళ్ళకి ఒక సెషన్ మెడిటేషన్ సెషన్ చెప్తే వాళ్ళని నేను ఖుషి చేసిన వాడిని అవుతాను వాళ్ళు నాకు దండాలో అవి పెడతారు అయ్యా మీరు గురువు గారికి మేము అన్నీ ఇవన్నీ మామూలుగా ఉంటాయి కానీ ఐ రెస్యూ ఎందుకని ఉదయం పది గంటలకు మెడిటేషన్కి అనుకూలం కాదు మీరు నిద్రలు వేసినప్పుడు తమో గుణంలో స్నానం అయ్యేప్పటికీ సత్వగుణంలో ఉంటారు ఆ తర్వాత క్రమంగా సెవెన్ థర్టీ క్రమంగా రజోగుణంలోకి వెళుకుంటారు ఆ కాలం అటువంటిది యాజ్ ది డే ప్రోగ్రెస్ రజోగుణ ఓవర్ టైప్స్ అంటే ఏమైనా యాక్టివిటీస్ పెట్టుకుని వంట చేసుకోవటము ఇంట్లో లేడీస్ అయితే వంట చేసుకోవటం లేడీస్ అంటే నా అభిప్రాయం గృహిణయినట్లయితే ఎటువంటి ఎగ్విటైజేషన్ ఉమెన్ సిస్టేషన్లు తీసుకుంటూ తర్వాత ఆఫీసుకి పోయే వాళ్ళైతే ఆఫీసుకి పోవడము హడా బస్సు కార్లు ఎత్తేసి వెళ్ళిపోవడము అది రజోగుణ ప్రధానమైనటువంటి కాలం అప్పుడు మెడిటేషన్ ఏమిటండి దట్ ఈ మెడిటేషన్ కాల మెడిటేషన్ కాలం ఇప్పుడు ఫైవ్ థర్టీ టు మెడిటేషన్ టైము యూ షుడ్ యూస్ దట్ టైం కాలహా రాత్రి కొంతమంది రాత్రి పన్నెండు గంటలకి మణికెన్కా ఘాటు దగ్గర కూర్చుని నేను జపని చేశాను ఏమిటది వాట్ ఈస్ దట్ ఆ కాలం ఎటువంటి కాలము రాత్రి పన్నెండు గంటలకి తామసమైన కాలం అది తమోగుణ ప్రధానమైన కాలం ఆ కాలంలో పడుతూ నిద్రపోవాలంటే కానీ గుడ్ల గోబల్లాగా అలా తెలివిగా ఉండి చూస్తూ ఉండడం అన్నది సరికాదు రాత్రి పన్నెండు గంటలకి జప అర్థమన్నాడు మిమ్మల్ని కొంతమంది బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఎవరు బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎవరు ముందుకుంటున్నారు మీరు వీళ్ళు మూడు ఉన్నారో నాలుగో చెప్తారు రాంగ్ పూర్తి స్వామిజీ దీని మీద చాలా గట్టిగా చెప్పారు మీరు నాలుగు గంటల లేచి స్నానం చేసి జపం మొదలు పెట్టారనుకోండి నేను ట్రై చేశాను నిద్రపోవడమే అవుతుంది మాల ఒళ్ళో వేసుకోవడం నిద్రపోవడం కునుకుబాట్లు పడతాం అన్న బికాజ్ యూ డినాట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్ నాలుగు గంటలకి బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం ఈజ్ నాట్ ది పాయింట్ i don't know how it came and all that uh, that is not the point the point is you should get up after adequate sleep early to bed rise up early early to bed 9:30 10 go to bed at the limit 5 5:30 wake up log 3 1/2 kilo is coming ankonde rest for some time have a cup of water and rest for some more time రెస్ట్ విషయానికి అలా రెస్ట్ తీసుకోండి అయితే అలా పడుకునే సాక్షిగా ఉండిపోండి అంతే తప్ప ఏదో ఒక వ్రతమని జపం అని అలాగ ఒక ప్రక్రియ మొదలుపెట్టవండి ఎందుకంటే అది నిద్రా సమయం తమోగుణ ప్రధానమైనటువంటి సమయం ఆ సమయంలో మీరు మాల వేసి తిప్పేస్తుంటే మీకు ఏమవుతుందో నిద్రే వస్తుంది అంటే తమోగుణంలో ఉన్నారు ని అదే ఫైవ్ దాకా ఫైవ్ దాకా నిద్రపోండి ఫైవ్ ఫైవ్ నిద్రకోం ఒకప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత నిద్ర సరికే పట్టద్దు రాత్రి ఏదో మధ్యలో నిద్ర తెలివి వస్తుంది మళ్ళీ నిద్ర పట్టదు అని చేస్తా కొంచెం లేట్గా నిద్రపడుతుంది మళ్ళీ మళ్ళీ ఈ లూజ్ వన్ అవర్ స్లీప్ పెట్టి దెన్ ఫార్ ఫీల్ లైక్ ఎక్స్టెండింగ్ ఇట్ అప్ టు ఫైవ్ థర్టీ సిక్స్ డూ బై ఆల్ మీన్స్ యు గెట్ ఇట్ అండ్ దెన్ యూ వెల్ ఒక కప్పు టీ తాగితే మీకు ఉత్సాహంగా ఉంటుంది నేను యోగా చేసుకోగలుగుతా జపం చేసుకోగలుగుతా డూ దట్ హ్యావ్ ఎక్ టీ అండ్ దెన్ డూ జప ఉత్సాహంతో సత్వగుణ ప్రధానంగా చేయాలి తప్ప ఏవో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేసుకున్నాయి వాటి వాటికి ఆ బరువు కింద నలిగిపోవడం అన్నది అది తెలివితేటలు అనిపించకూడదు ఘర్షణ ఘర్షణ కాన్ఫ్లిక్ట్ అన్నది మీకు క్రియేట్ కానే కాకూడదు జపం పూర్తయ్యేపప్పటికీ కాన్ఫిట్తో లేస్తాడు ఏమని అయ్యయో ఇవాళ చెప్పిన సరిగ్గా నడవలేదు సగంసేపు నిద్రపోయాను సగంసేపు మనస్టేటు పోయింది ఏమిటో ఇది మానని చెప్పి లేనే కాన్సూటితో లేచేయడం కోండి జపం నుంచి ఇట్ ఈస్ ద డిజడ్వాంటేజ్ యూ హెవ్ నాట్ గెయిన్ ఎనీథింగ్ యూస్ఫుల్ మీకు మీరు లోపల ఘర్షణ నిర్మాణం చేసుకున్నట్టు అవుతుంది అలాంటి చేయకూడదు కాబట్టి కాలము విచ్ ఈస్ రైట్ టైం ఫర్ సత్వ గుర్తుపట్టి ఆ టైంలో జపాన్ని ధ్యానాన్ని టేకప్ చేయాలి చేసినట్లు కాలం యొక్క కాలంలో గుణం ఉంటుంది దాన్ని గుర్తుపట్టి మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా చేయాలి కర్మ ఆగమ దేశ కాల కర్మ కర్మ ఏ పని చేస్తే సత్వగుణ ప్రధానమైన కర్మ చేయాలి ఎనిమిది ఎంత చెప్పినా పెరగదు ఏ పని చేసినప్పుడు అత్యంత కఠినమైన కర్మని రజోగుణంలో లెక్కలు వేస్తాడు బహుళ ఆయాస సహితం అనేది ఉంటాడు శ్రీకృష్ణుడు పద్దెనిమిదో అధ్యాయంలో చాలా ఎక్కువ ఆయాసాన్ని కలిగించే కర్మను చేయకూడదు ఇప్పుడు బరువులు ఎత్తితే కొంత మజిల్ టోన్ అది బాగుంటాయి అలాగని ఇతో ఇరవై పౌండ్లు ఇటు ఇరవై పౌండ్లు బరువులు ఎత్తకూడదు అప్పుడు ఇక్కడ ఏదైనా కఫ్ అని అది ఆ టెండం కనుక టీయర్ అయిందంటే మీరు ఫిజియోథెరపీ చేయించాలి ఆరోగ్యం అంటది ఏమో తెలుగు రోగం వస్తుంది అలా తర్వాత బరువు ఎత్తాలి ఎంత బరువు ఎత్తాలి చూసుకోవాలి మన అనుకూలమైన బరువు ఎంత పది పది పౌండ్లు పది పౌండ్లు చెరువు పది పౌండ్లు ఇలా ఇలా అది మా జీవితో మెయింటైన్ అవుతుంది మీకు తెలియకపోతే ఒక ఫిజియోథెరపిస్ట్నో లేకపోతే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి యువటునో మూర్ఖంగా చేయకూడదు ఏదైనా బరువు ఎత్తాలనుకోండి నడ్డిని అదే వీపుని వెన్నుముకను అలాగా మెదురుబద్దలాగా ఉంచి ఎత్తకూడదు మోకాళ్ళ దగ్గర వంగి వెక నిటారుగా పెట్టి ఎత్తాలి తెలిసి చేయాలి సూక్ష్మంగా తెలుసుకుని నేర్పుగా పనిచేయాలి యోగ కర్మసుకాలి ఇప్పుడు నేను పాఠం చెప్పేప్పుడు చేయి ఊపుతున్నాను ఆ చెయ్యి ఇంటి చెప్పేదానికి సందర్భం ఉండాలా కన్నదా లేకపోతే ఇలా ఇలా ఊరితో పాఠం చెప్పారనుకోండి మీరు ఏం వింటారు పాఠం డిస్ట్రాక్ట్ అయిపోతారు ఏమిటా ఇది పాఠమా లేకపోతే ఇది కాబట్టి చాలా కాషస్గా అర్థం చేస్తుంది ఇంకా కష్టమే యూహా టు నో కాబట్టి కర్మ ఏ కర్మ చేసినా సాత్వికంగా ఉండాలి కర్మ సకాలంగా మీరు కర్మ చేస్తే అది రాజస్వం నిష్కామంగా కర్మ చేస్తే సాత్వికం తర్వాత ధ్యానం మెడిటేషన్ చేసినట్లయితే సాత్వికమైన మెడిటేషన్ చేయాలి అంతే కానీ దాంట్లో ఏవో సెల్ఫ్ హిక్నాటిక్ కైండ్ ఆఫ్ మెడిటేషన్స్ చేయకూడదు ఇప్పుడు ఇలా కూర్చొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎదో లేస్తుంది అని మెడిటేషన్ చేస్తున్నారు ఇఫ్ యూ ఆస్ మీ పర్సనల్లీ దాన్ని నేను సాత్వికంగా మెడిటేషన్లో వేయటానికి నా మనసుటం లేదు నన్ను ఏం చేయమంటారు నా మనసు ఒప్పటం లేదు ఎందుకంటే సాత్విక మెడిటేషన్ అంటే నాలెడ్జ్ అనేటువంటి నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అనేటువంటి నిఖోపలము గీటురాయి దాని ముందు నిలబడాలి నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అనేటువంటి గీటురాయికి నిలబడితేనే అది సాత్విక మెడిటేషన్ అనాల్సి వస్తుంది అంతేగాని మీరేమో ఎవేవో బిలీఫ్ సిస్టమ్స్ పెట్టుకుని దాంతో బిలీఫ్ ఎక్కువను తెలిసి తక్కువ అంటే దాన్ని రాజసం అనాల్సి వస్తుంది తప్ప సాత్విక ఎలా అంటారు అన్నది సాత్విక మెడిటేషన్ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందండి వాచ్ ద బాడీ విపాసన వాచ్ ద బాడీ బాడీలో సెన్సేషన్స్ ఉంటాయి మీరు వాచ్ చేస్తే తెలుస్తుంది సో గాలి తీల్చి విడిచిపెడుతున్నప్పుడు చెస్ట్లో ఒక రకం సెన్సేషన్ ఉంటుంది ఇలాగా మీరు నేల మీద పట్టా మీద కూర్చున్నప్పుడు ఆ తొడలు కాళ్ళ దగ్గర ఇంకో రకం సెన్సేషన్ ఉంటుంది పొట్ట దగ్గర ఇంకో రకం సెన్సేషన్ ఉంటుంది గాలి గీచినప్పుడు దేహానికి మరో రకం సెన్సేషన్ వస్తుంది చుట్టూ ఉక్కగా ఉన్నప్పుడు ఒక రకం సెన్సేషన్ ఉంటుంది సో ఈ లోపల ఇంకా చల్లని గాలి గీచినట్లయితే సెన్సేషన్లో మార్పు వస్తుంది యూ అబ్జర్వ్ దోస్ సెన్సేషన్స్ వాచ్ ఏటో తర్వాత మనస్సుని ఇట్ ఎఫ్లో వాచ్ ది మాఫ్లో మీకోసం ఇలా కూర్చొని లెక్కలేదు మీరు మామూలు గారి వ్యక్తి జీవితంలో కూడా మీరు పనుల్లో అవి చేసుకుంటున్నప్పుడు మీ మనస్సులో వచ్చే కదలికలు మీకు తెలుస్తూ ఉంటాయి మీరు అలర్ట్గా ఉండాలి దాంట్లో ఏదైనా ఇమోషన్ వచ్చిందనుకోండి యూ వాచ్ ఇమోషన్ ఇప్పుడు ఎదుట వ్యక్తి ఏదో ఒకటా మాట్లాడారు సరే దాన్ని బెటర్ టు రిమైండ్ ఒకసారి కొంత కోకలు ఇస్తే మంచిది అని అనిపించింది అనుకోండి అదొక ఇమోషన్ ఇప్పుడు వెంటనే కోకలే ఎందుకులే మనం కోకలు ఇస్తే తెలుసుకుంటారు వాళ్ళు లెటర్ సెట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ కొంచెం ఒకట ఒకగా ఉంటారు జనులు సరిగ్గా అర్థం చేసుకోవాలి మనమే అర్థం చేసుకోవాలి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యాక్సెప్ట్ ఓకే చలో ఇట్స్ ఆల్ రైట్ ది అదర్ పర్సన్ ఈజ్ సేవింగ్ సంథింగ్ నాట్ వెరీ కరెక్ట్ బట్ స్టిల్ చలో యాక్సెప్ట్ ఓకేపా కంటిన్యూ చెప్పడం తెలుసుకునేటువంటి ఓపెన్ మైండ్తో ఉన్నట్లయితే యూ హెవ్ టు క్యార ఎందుకంటే చెప్పకపోతే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఓపెన్ మైండ్తో ఉన్న సందర్భం కనుక ఉన్నట్లయితే చెప్పి తీరాలి చూడండి మీరు చేస్తున్నది సరిగ్గా లేదు యూ డూ దిస్ ఫే దానివల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది మనస్సు బాగుంటుంది అని చెప్పాల్సి ఉంటుంది చెప్పడం కూడా ధర్మం ఆ జాధ ధర్మం అవాప్తి మీ వాక్కు కూడా ఇతరులకు ఉపకరించి ఇట్లా ఉండాలి ఉపకారం మాట్లాడితే ఉపకారం అవుతుంది అన్నప్పుడు నోరుముషని ఊరుకోకూడదు మౌనం అనే మాట ఉండకూడదు కర్మ అది సాత్వికముగా ఉండవలేము ధ్యానం సాత్విక మంత్ర ధ్యానం మంత్ర మంత్రం సాత్వికంగా ఉండాలి సాత్విక మంత్రం ఉండాలి సాత్విక మంత్రం అంటే ఏదైనా ఒక కోరికతో కూడిన మంత్రం అయినట్లయితే అది సాత్వికం కాదు ఇప్పుడు సర్వం జనం వశమానయ స్వాహ అన్నారనుకోండి అంటే ఊళ్ళో వాళ్ళందరూ నా చెట్టు చేతుల్లో ఉండాలయా దేవుడా స్వాహ అని అన్నారనుకోండి ఆ మంత్రం అది దాన్ని ఏ కేటగిరీలో వేస్తారు మీరు రాజస్థంలో వెళ్ళాలి ఏదో ఎమ్మెల్యేకో ఎంపీకో పోటీ చేసిన వాడు పోనీ అలాంటిది చేసాడంటే వీ కెన్ అండర్స్టాండ్ భగవద్గీత చదువుకునే సాత్వికుడికి ముముక్షుడికి ఈ సర్వంజనం వశమానయ స్వాహ ఎందుకు ఇది అనవసరం కదా సాత్విక మంత్రం ఉండాలి సాత్విక మంత్రం అంటే దృష్టాంతాలు చెప్తున్నా సో ది లిస్టుకుడ్ బి ఎగ్జాస్టివ్ ఆ లిస్టు గుడ్బి లెస్ట్రేటివ్ ఎదురువేవుట గాయత్రీ మంత్రము ఓం నమో శివాయ పంచాక్షరి మహామంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ అయితే ఓం నమో నారాయణాయ అలాగా సాత్వికంగా ఉండాలి మంత్రాలు ఏ మంత్రమైనా కూడా సత్వగుణ ప్రధానమైన మంత్రం అయ్యి ఉండాలి మీకు తెలియనైనా తెలియాలి లేకపోతే పెద్దలు ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి అంతే కానీ ఏవేవో రకరకాల మంత్రాలు ఉంటాయి అన్ని రాజస మంత్రాలు ఎక్కువగా ఉంటాయి లోకంలో తామస మంత్రాలు అసలు అటువంటి వాటి ఎవరికి పోకూడదు సో సాత్విక మంత్రము సో ఈ విధంగా ఇవి గుణహేతవ ఈ అంశములన్నీ కూడా ఆ గుణ నిర్మాణంలో మనకు ఉపయోగపడతాయి కాబట్టి మీరు సాత్విక ధ్యానం చేయండి సాత్విక మంత్రజపం చేయండి సాత్వికమైన ఆహారాన్ని తీసుకోండి సాత్వికమైన పలుకులను పలకండి సాత్వికమైన పనులను చేయండి సాత్విక స్థలము మాత్రమే ఉండండి మీ ఇంటిని సత్వగుణ ప్రధానంగా సాత్విక దేశముగా తీర్చిదిద్దుకోండి అంటే మీ ఇంట్లో ఎలా ఉండాలి గాఢీగా అలంకారాలలో ఉండకూడదు సోయి దర్పము అట్టహాసము బడాయి వ్యక్తమయ్యేట్లా అలంకారాలి ఉండకూడదు అలంకారాలు అన్నవి అసలు అలంకారాలు అక్కర్లేదు సో అలంకారము ఇప్పుడు శిరస్సు ఉంది దీనికి అలంకారం ఏంటి సపోజ్ నేను బాగా జట్టు పెంచి ఇలా జాగ్రత్తగా ఫ్యాషనబుల్గా దాన్ని కట్ చేసి వచ్చాననుకోండి అది అలంకారమా శిరస్సుకి లేక అందమైన పాగా ఒకటి కట్టి వచ్చాయననుకోండి అది అలంకారమా అయితే ఖరీదైన రెబ్బన ఒకటి కట్టి ఇలా కట్టి పెట్టారనుకోండి అది అలంకారం అవయ అలంకారాన్ని కాదు శిరస్సు అలంకారం ఏమిటంటే అండర్స్టాండింగ్ కరెక్ట్గా తెలుసుకున్న విషయాన్ని స్పష్టముగా తెలియట క్లియర్ క్లియర్ అండర్స్టాండింగ్ లైక్ డే లైట్ డే లైట్లో చూడండి ఇది టేబుల్ ఇది అత్త ఇది మైకు ఇది వైరు ఇది తాడు ఎంత స్పష్టంగా ఎక్కడైనా కన్ఫ్యూషన్ ఉందా లేదు అలా క్లియర్ అండర్స్టాండింగ్ అది చక్కటి సంస్కారం కాబట్టి అలం అదే అలంకారం బుద్ధికే అలంకారం హృదయానికి అలంకారం ప్రేమ ప్రేమ అలంకారం అంతేగాని ఓ బంగారు రాకెట్ ఒకటి నెల వేసుకుని వచ్చాననుకోండి లేకపోతే పూల ఒక రుద్రాక్షమాలు ఒకటేనో తులసి మాల ఒకటేను స్ఫటికమాల ఒకటేను మాల ఒకటి నాలుగు మాలలు వేసుకుని వచ్చాను అనుకోండి మీరేమనుకుంటారు అబ్బో ఈయన చాలా గొప్ప స్వామి అని మీరు చాలా పక్కన పండిగా ప్రసాష్టంగా చేసుకుంటూ నాలుగు మాలలు చూసేట మీరు ఐసైపోతారు ఆ పూజ స్వామిజీ ఏమన్నారంటే ముందు మాల వస్తుంది తర్వాత స్వామి వస్తాడు అన్నారు ఇదే అంటే ఫోకస్ పెరిగి సో ఇట్స్ నాట్ లైక్ దాట్ అలా ఉండకూడదు కాబట్టి హృదయానికి అలంకారం ఏమిటి ప్రేమ ఎవరిని ప్రేమించాలి మీకు మీకు అన్ని సేవలు చేసేవాడిని ఎలాగూ ప్రేమిస్తారు ఎవరిని ప్రేమించాలంటే మిమ్మల్ని విమర్శించేవాడిని కూడా మీరు ప్రేమించాలి మీకు నెగిటివ్గా ఉన్నవాడిని కూడా ప్రేమించాలి మీరు చెప్పిన మాట వినని మీ వ్యక్తిని మీరు ప్రేమించాలి అది సత్వ అదే అలంకారం కాబట్టి ఈ విధంగా ఈ గుణములను మనం నిర్మాణం చేసుకుంటే ఈ జన్మలో ఉధ్వస్థితిని పొందుతాము దేవాదిలోకాలని పొందుతాము దేహత్యాగం తర్వాత మళ్ళీ జన్మలో మంచి జ్ఞానప్రధానమైన జన్మ మనకి కలుగుతుంది మధ్య తిష్టంతి రాజస ఈ రాజసులు వీళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉంటారు సో దుబాయ్ వీడు ఇండియా కాదు అటు అమెరికా కాదు దుబాయ్ దుబాయ్కి త్రిశంకు స్వర్గము అంటారు స్వర్గం ఏమిటి ఇండియా సారీ అమెరికా ఇండియా ఏమిటి కర్మభూమి ఇది కర్మభూమి కాబట్టి డూబాయ్ ఇష్ట రిజెక్టల్స్ ఉండవు మధ్యలో ఉంటుంది ఎడారి ఎడారి నీళ్ళు ఉండవ కానీ నీటి యొక్క జెట్స్ అలా ఎగురుతూ ఉంటాయి వాటర్ ఉండదు కానీ వాటర్ స్పోర్ట్స్ ఎలా పెడితే అలా వాటర్ స్పోర్ట్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి డుబాయ్ వాటర్ ఉండదు అది కానీ వాటర్ మన త్రిశంక స్వర్గం అంటే అలాగే ఉంటుంది ఎప్పుడైనా త్రిశంక స్వర్గం గురించి చదివేస్తే విశ్వామిత్ర సృష్టి పెట్టారు సో లైక్ దాట్ కాబట్టి ఈ రాజస్సులు అలా ఉంటారు రాజస్సులే దుబాయ్ అంటే రాజస్సులే ఇంకేమీ సో ఇంకా మూడవ గుణము మూడవ గుణము ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఉత్తరాయణ మార్గం రెండవ దక్షిణాయన మార్గం ఇంకో మార్గం ఉన్నది తృతీయ పంథా ఇటు ఈ మార్గము కాదు ఆ మార్గము కాదంటే వాడు అన్ని విధముల భ్రష్టుడు అని అర్థం మూడవ మార్గము అలాగే అటు సత్వగుణము కాదు ఇటు రజోగుణము కాదు అన్ని విధాలా చెడినటువంటి గుణము తమో గుణము జఘన్య అంటే అత్యంత కాలుష్యపూర్ణమైనటువంటి గుణము జఘన్య గుణ మస్ట్ ఆఫ్ ఆల్ మూడు ఉంటే చాలా చెడ్డది తమోగుణము అజ్ఞానాన్ని మించిన పాపము ఇంకొకటి ఉండదండి తెలియకపోవడమే పాపము ఒకదానిని ఇంకొకటిగా భ్రమ పొందుతాం మోహము ఏకాగ్రత సావధానత లేకుండగా పొరపాట్లు చేస్తూ ఉండడం మరిచిపోతూ ఉండడం ప్రమాదము ఈ మూడులో ప్రమాదము మోహము అజ్ఞానము తమోగుణం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి తమోగుణంలో ఉన్నవాళ్ళు ఏమైపోతారు తామసులు అదో గచ్చండి ఈ జీవితంలోనే అధస్థితికి చేరుకుంటారు అంటే దేహము రోగ్రస్తమవుతుంది మనస్సు చింతాగ్రస్తమైపోతుంది సో శంకరుడు ఆ తమో గుణాన్ని బదురుని శ్లోకాల్లో వర్ణించినారు అంగం లలితం లలితం ఏదో తొండం జాతం దశల విహీనం తదపు నముంచే త్యాష తిందం అంటే జుట్టంతా ఊడిపోయింది లేదా జుట్టంతా ముగ్గుబుట్టలాగా తయారైంది ఇతరలాగా తయారైంది పోయింది కదా లేకపోతే ఊడిపోయింది పళ్ళన్నీ ఊడిపోయి హోల్స్ మిగులున్నాయి కానీ లోపల మాత్రం ఆశ డబ్బు కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్ ఇష్యూస్ అంటారు అంటే ఇతరుల ఇతరులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం వాళ్ళ జీవితాలను వాళ్ళని జీవించనివ్వకుండా వాళ్ళకి శ్రేయడం ఇవ్వకుండా తన కబ్జాలు పెట్టుకునే ప్రయత్నం చేయటం ఇటువంటి దోషాలని హృదయము కలిగి ఉంటుంది ఎంత వయస్సు వస్తే మాత్రం ఉపయోగం ఏమిటి అని అన్నారు ఆయన భజగోవింద శ్లోకాలు కాబట్టి ఈ తమో గుణము జోగుణము చెడ్డది తమో గుణము మరీ చెడ్డది భాష్యకారులు చూద్దాము స్వమధ్యే తిష్టంతి మనుష్యేషు ఉత్పద్య రాజసా ఇది స్థాన విశేషము యోని విశేషము స్థాన విశేషమంటే దేవలోకము సత్వగుణ జనులు సాత్వికులు పొందుతారు మనుష్యలోకంలో మనుష్యులై జన్మిస్తారు రాజసులు పశుపక్ష్యాది జన్మలను పొందుతారు తామసులు అది జన్మ విశేషము స్థాన విశేషము దేవలోకంలో పుడతారు మనుష్య లోకంలో పుడతారు నరక లోకంలో పడిపోతారు అది స్థాన విశేషము యోని విశేషము గుణాలకు ఉండేటువంటి ఫలములు సో ఈ రాజస్సులు మనుష్య లోకంలో ఉంటారు అటు దేవతలు కాదు ఇటు పశుపక్ష్యాదులు కాకుండా జఘన్య గుణవృత్త స్థాహ అది సమాసపదం కదా మరి దానికి ఆయన వివరిస్తున్నారు జఘన్య అసౌ గుణ జఘన్యగుణ అయా ఈ గుణమున్నదే ఇది చాలా చెడ్డది ఏమీ మంచిది కాదు సుమాది అటువంటి గుణమును జఘన్య అంటే అధమ అని అర్థం అటువంటి అధమమైన గుణము కనుక అది జఘన్యగుణము అదేమిటది తమ తమోగుణము తస్య వృత్తం దాని ఆపరేషన్ మొత్తం అంటే వ్యవహారం దాని ఆపరేషన్ ఎలా ఉంటుంది నిద్రాలస్యాది నిద్రపోతూ ఉంటాడు నిద్ర అంటే అజ్ఞానం అని కూడా అర్థం మరికి తత్వం ఏమీ తెలియదు అలాగే తత్వం విషయంలో మిగిలిపోతాడు లేకపోతే నిద్రపోతూ ఉంటాడు క్లాస్లో మ్యాథమెటిక్స్ పాఠం చెప్తున్నారు అనుకోండి ఒక ఉప్పు తీసేస్తాడు నిద్రపోతాడు రాజు సెకండ్స్లో సినిమా చూశాడు చంద్రసిన చూస్తే రాత్రి నిద్ర చాలేలేదు చల్లారెడ్డికి మళ్ళీ కాలేజీకి వెళ్ళాడు మ్యాథమెటిక్స్ పాఠం చెప్తున్నాడు ఆయన వీడే క్లాస్లో కూర్చొని నిద్రపోతుంది బైనామియల్ థీరమ్ అంతా వీడి జీవితంలో వీడికి బైనామియల్ థీరం అర్థం అయ్యే ప్రసక్తి ఎవరి ఎవడో ఎలా అర్థమవుతుంది బైనామియల్ థేరమ్ ఈజ్ ఏ బిగ్ థింగ్ ఫర్ సెట్ స్టూడెంట్స్ ఎనీవే కాబట్టి అది తమో యొక్క ఆపరేషన్ ఇంకా ఆలస్యం అంటే డిలే కాదు సంస్కృతం తెలుగులో ఆలస్యం అంటే డిలే అంటారు సంస్కృతంలో ఆలస్యం ఉంటే తను చేయవలసిన పని ఎందు రుచి లేకుండా రస రసయే రలయోరభేద రస రస అంటే రుచి ఇప్పుడు నేను పాఠం చెప్పాలనుకోండి మరి నేను పాఠం చెప్తాను మునగాడి నొచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది కుమారుల పాఠం ఇవన్నీ చెప్పి చెప్పి విసిగేస్తోంది అని నాకు అనిపించింది అది తమ సత్వ పాఠం అన్నది మన లైఫ్ అదే మనం చక్కగా ప్రేమగా పాఠం చెప్పాలి మనకు ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే ఉండొచ్చు కాక పాఠం ప్రేమగా చెప్పాలి ఎందుకంటే ఒక చక్కటి సత్య వస్తువుని మనం జనుల ముందు ప్రదర్శించాలి ఇది మనకి భాగ్యము అనుకుంటే అది సత్వగుణం ఈ పాఠం చెప్పి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి ధనాన్ని సంపాదించాలి అనుకుంటే రజోగుణం చూసారా కాబట్టి తను చేసే పని ఎందు రుచి ఉండాలి మనం చేసుకోవాలి మనం మన కర్తవ్య చాలామంది అంటారు నాకు ఈ ఉద్యోగం నచ్చలేదంటారు నీకు నచ్చడం కాదు ఇక పాయింట్ ఇప్పుడు యు యూ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇప్పుడు నువ్వు చేస్తున్న కర్మ నీ కర్తవ్య కర్మ ఉన్నా కాదా అవును యు లైక్ ఇట్ యు లైక్ ఇట్ పూర్వం ఏమని వాడు పెళ్ళి అయిన అమ్మాయిని పెళ్ళి పెళ్లి చేసుకుని ప్రేమించేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకుని టీచర్ ఆడుకుంటున్నారు రివర్స్ అయింది పెళ్లి చేసుకుని ప్రేమించాలి కాదండి వాడు యోగ్యుడు కాదు యోగ్యుడు కానిపైనా ప్రేమించాలి ఆమె యోగ్యురాలు కాదు అయినా ప్రేమించాలి మన ప్రేమ అంటే ఏంటి ఎదురు వాళ్ళు అన్ని లక్షణాలు ఉంటే ప్రేమిస్తావా అప్పుడు ఇంకా ప్రేమే ఉన్నది కాబట్టి నా కర్తవ్య కర్మను ఐ లైక్ ఇట్ రుచి ఆ రుచి లేకపోవడం టీచర్ ఉన్నాడు టీచర్ ఏముంటాడు ఈ బతకలేక బడిపంతులు అండి అంటాడు దాని పేద తన పని మీద రసము లేకుండా సో ఇప్పుడు రైలు అనుకున్నాడు అనుకోండి డ్రైవర్ అనుకుంటాడు ఈ టికెట్ కండక్టర్ల పని బాగుంటుంది నా ప్రారంభంగా ఈ విషయం టికెట్ కండక్టర్లో వాళ్ళు అనుకుంటారు వీళ్ళందరి దగ్గర టికెట్లు చూడడం చక్కగా ఇంజన్ దగ్గర ఉంటే ఎంత బాగుందని వాడు అనుకుంటారు అంటే వీడు అలసుడే వాడు అలసుడే కనుక అలా ఉండకూడదు మనం కర్తవ్యకర్మ ఏదిగలదో దాని ఎందు రుచిని కలిగి ఉంది రసము రసాస్వాదనం చేయగలగాలి మన కర్తవ్యకర్మ ఏదైనా రసాస్వాదనం చేయలేకపోతే దాని పేరే న విద్య రసహ ఎస్ సరస అరస అలస అలసావ ఆలస్యం అది తమోగుణలం సో ఇలాంటివి ఇంకా ఆదిశక్తి చేత అజ్ఞానం ఇచ్చాడు తస్మిన్ స్థిత ఆ తమోగుణంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సమాసపదం పూర్తయింది చూడండి ఎలాగా జఘన్యగుణవృత్తస్థా సో జఘన్య గుణ కర్మధారయ జఘగుణ వృత్తం షష్ఠీతత్పురుష జఘన్యగుణ వృత్తే టిష్టంతి ఉపపదసమాసము అని దాని వ్యవస్థ ఆ విధంగా అటువంటి తమోగుణమునందు ఉన్నవారు వాళ్ళకి వాళ్ళని ఏమంటున్నారంటే శంకరులు మూఢా మూఢులు మూఢులు అంటే వ్యామోహమును పొందినవారు తర్వాత మూఢశబ్దానికి అందమైన అర్థం ఉంటుంది మూఢము మూఢహ అంటే వ్యామోహము అంటే ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకోవటము అది మూఢము మూఢ అంటే అడ్డుకొనబడినది ఆగిపోయినది నో ఫర్దర్ ప్రోగ్రెస్ నో ప్రోగ్రెస్ దానికి ప్రయోగం ఉన్నది మూఢో గర్భ మూఢో గర్భ అంటే ప్రసవ సమయంలో ఆ ప్రసవం కాకుండా గర్భము అడ్డుకొనిపోయినది అని మూఢో గర్భ అంటే అర్థం అది ఎంత హాని ఎంత దుఃఖము ఆ తల్లి ప్రాణాలకి కూడా హాని కలిగే అవకాశం ఉన్నది కాబట్టి గర్భము మూఢము అవ్వకూడదు అంటే అలా తక్కువ ఆగిపోకూడదు అలాగే జీవితంలో మనము మూఢులుగా ఉండరాదు అంటే మూఢంటే అజ్ఞానము వృధాన్ని తప్పుగా తెలుసుకోవటము అది ఎలాగూ ప్రోగ్రెస్ లేకపోవడము ప్రోగ్రెస్ అనేది లేకపోవడం ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటారు తమోగుణ ప్రధానంగా ఉంటారు ఇరవై గంటలు ఎదురపోతారు తెలుగులో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఆహారం తీసుకుంటూ ఉంటారు పిల్లలు ఆహారం తీసుకోవడం వాళ్ళు తాగేయడం కొడుకు నిద్రకోవడం నిద్రలేవడం మళ్ళీ ఆహారం తీసేసుకోవడం మళ్ళీ కొడుకు నిద్రకోవడం పడుకోవడం ఇలా ఉంటాను పిల్లలు తమో గుణం ప్రధానంగా ఇంకా తర్వాత ఆటలు మొదలవుతాయి ఆటాపాట ఆటాపాట వస్తే ఇంకా తిండి తిప్పలు అక్కర్లేదు వాళ్ళ ఆకలి కూడా వాళ్ళకి తెలియదు ఆటలు ఆడేస్తూ ఉంటారు తెలుగు అదే రదో గుణం ఆ తర్వాత యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అది వస్తుంది జ్ఞానం అది వస్తుంది మధ్య వయస్సులోకి వస్తే సత్వగుణంలోకి వచ్చే కాదు మధ్య వయస్సుకి వచ్చేవాడు యాభై ఏళ్ళు వచ్చేప్పటికీ వాడు సాక్షితుడు అయిపోవాలి ఇంకా యాభై ఏళ్ళు వచ్చినా రాక్షసుడిగానే ఉన్నాడు అంటే అర్థం ఏంటి మూఢో గర్భ అక్కడ ఆగిపోయినాడు నో ప్రాబ్లస్ అరవై ఏళ్ళు వచ్చేప్పటికీ భగవద్గీతను అధ్యయనం చేసి మనస్సును సాక్షిగా దర్శిస్తూ గుణాతీతులు అయిపోవాలి ఇంకా సత్వగుణంలోనే కూర్చోవడం కాదు గుణాతీత స్థితికి వెళ్ళి మీరు సత్వగుణం అని వస్తే గుణాతీత స్థితి ఆటోమేటిక్ దట్ ఈజ్ ఆటోమేటిక్ ఇంత సత్వం వరకు మన ఎఫర్ట్ ఆ మీరు గుణాతీతలు అయిపోతారు యు హెవ్ ఫార్వర్డ్ గుణాతీత స్థితిలోకి వెళ్ళిపోవాలి అంటే సత్వంలో కూడా మలీనము ఉంటుంది మలిన సత్వము శుద్ధ సత్వము నేను మొన్న చెప్పాను ఆ మలిన సత్వ లక్షణాలు పట్టుకుని కూర్చుంటే మీరు సత్వగుణంలో బంధింపబడి ఉంటారు అది కూడా దాటి ముందుకు వెళ్ళి గుణాతీతులు అయిపోవాలి అలా ప్రోగ్రెస్ ఉండాలి చెరై వేసి చెరైవేకి చెరయి వేచి సూక్తం ఉంది రుగ్వేతంలో ఈ మధ్యన మొన్న నేను బయటికి తీసుకెట్టాను ఒకటే ఎప్పుడైనా చెప్పచ్చు సార్ చెరైవేకి ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉండాలి ఒకదోట ఉండిపో ఒకట స్థిరం అయిపోదు ఎప్పుడు కర్మలు కర్మలు కర్మలు అలా ఉండకూడదు కర్మలోంచి ఉపాసనలాంటి ప్రోగ్రెస్ అయిపోవాలి కర్మ ఉపాసన ఉపాసన కర్మ అని ఆగిపోకూడదు జ్ఞానంలోకి వచ్చేసేయాలి అదే అనమాట అధోగచ్చి ఇటువంటి తమో గుణ ప్రధానులు కిందకి పోతారు అంటే అర్థం పశ్వాదిషు ఉత్పద్యంతే తామసాహ ఈ తామసులు ఉన్నారే వీళ్ళు పశువులు పక్షులు మొదలైనటువంటి యోనుల ఎందు కిరియగ్యోనులు అంటారు అంటే జ్ఞానములకు అవకాశము లేని ప్రాణులు ఆ విధంగా జన్మించి దుఃఖాన్ని అనుభవిస్తారు అక్కడికి ఒక టాపిక్ పూర్తి ఇంతవరకు పద్దెనిమిది శ్లోకాల్లో గుణ నిరూపణమైనది గుణములే సర్వము కాదు గుణములకు అతీతంగా ఆత్మ చైతన్యము కలదు అందుకోసం ఇవి చెప్పారు ఇప్పుడు ఎలాగంటే మీరు చోటకి వెళ్ళాలనుకోండి ఎక్కడికి వెళ్ళాలి మీరు మీరు బాలానగర్ వెళ్ళాలనుకోండి మీరు దారి అడిగితే ఏం చెప్తారు సికింద్రాబాదు వెళ్ళు ప్యారడైజ్ వెళ్ళు తాడిబందు వెళ్ళు అని చెప్తారు అయినా వెళ్ళాల్సినవి సికింద్రాబాద్ కాదు ప్యారడైజ్ కాదు తాడిబు కాదు బాలానగర్ అంటే అదే మరి ఇలాగే వెళ్ళాలయా ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి అలాగే మీరు ఆత్మస్వరూప నిష్ఠులు కావాలంటే ఏం చేయాలి తమో రజోగుణము సత్వగుణము దాటుకుని వెళ్ళాలి తమోగుణం అంటే దేహం రజోగుణం అంటే ఇంద్రియమునం సత్వగుణం అంటే మనస్సు వీటన్నిటి దాటుకుని ముందుకు వెళ్ళాలి ఆ గుణముల యొక్క వ్యాపారములన్నీ మిమ్మల్ని మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి వాటికి లొంగిపోకుండా ముందుకే అడుగు వేసుకుంటూ వెళ్ళాలి అదంతా చూసాం ఇప్పుడు మీరు లక్ష్యాన్ని చేరుకున్నారు ఆ లక్ష్యం ఏమిటో కూడా ఉండాలి మనం చేరుకోబోయే లక్ష్యం ఏమిటి అది మొదలు పెడుతున్నారు నాణ్యం ద్రష్టాను పశ్యతి గుణే్యరం వేత్తి మద్భావం సోధిగచ్చతి మద్భావం అధిగచ్చతి అంటున్నారు అంటే మీరు గుణముల యొక్క పంజ్యాలు చిక్కుకుని గుణాల్లోనే ఉండిపోకూడదు ఇదంతా సంసారం ఈ గుణములను దాటినట్లయితే అక్కడ దైవత్వము మద్భావం అంటే దైవత్వం డివినిటీ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నది మీరు ఆ డివినిటీలోకి ప్రవేశించాలి ఇక్కడ ఇది వేదాంతంలో ఏదో పుణ్యం చేసే డబ్బు కావాలి పుణ్యం చేసే భోగాలు కావాలి పుణ్యం చేసే స్వర్గం కావాలి అది కాదు ఇక్కడ ఇక్కడ ఇక్కడ అవన్నీ కూడా చాలా తక్కువ స్థాయికి చెందినవి ఇక్కడ మనము మన యొక్క దైవత్వాన్ని చేరుకోవాలి అది ఇక్కడ లక్ష్యం మద్భావం సో దానికోసం ఈ గుణములను దాటి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది దీని మీద భాష్యకారులు ఇక్కడ ఒక టాపిక్ ఇక్కడ సెక్షన్ ఒకటై ఇంకో సెక్షన్ మొదలవుతుంది కనుక చక్కటి అవతారికను దాన్ని వ్రాస్తున్నారు అవతారికి చూద్దాము పురుషస్యా ప్రకృతి స్థత్వరూపేణ మిథ్యాజ్ఞానేన సంసారిని వర్ణిస్తున్నారు ఈ సంసారులు ఎలా ఉంటారు నేను వర్ణిస్తున్నా సంసారంలో ఎలా ఉంటారు అంటే వాళ్ళకి తెలీదు మనకి తెలియదని కూడా తెలియదు సో భగవద్గీత క్లాసుకి రారంటే ఖాళీ లేదంటే అరవై డెబ్బై ఏళ్ళు వచ్చి భగవద్గీత క్లాసుకి ఖాళీ లేకపోతే మరి దేనికి ఖాళీ ఉన్నది దేనికి ఖాళీ ఉన్నది అంటే సంసారం అంటే అలా ఉంటుంది శ్రీరామకృష్ణ గారు పని చెప్పి ఓ మాట పెట్టారు సంసారి గురించి చెప్తూ ఆయన ఏమన్నారంటే ఒక ఆయన ఉన్నాడు ఆయనకి డెబ్భై ఏళ్ళ వయస్సు వచ్చింది ఇంట్లో కొడుకు అందరూ కొడుకులు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు వాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు వ్యవసాయం వాళ్ళు వ్యవసాయానికి వెళ్ళిపోతారు పిల్లలందరూ అక్కడికి వెళ్ళిపోతారు స్కూల్స్కి వెళ్ళిపోతారు ఈయన మొగాడు ఇంటి దగ్గర ఉంటాడు మిగిలిన కోడళ్ళు భార్య కోడళ్ళు ఈ లేడీస్ అందరూ ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళేమో వంట వరకు దినికోవడానికి అని హడావిలో వాళ్ళు ఉంటారు ఈయనకి ఏ హడావిడే ఉండదు ఈయన ముఖాన్ని రెండు ఇడ్లీ పెట్టేసి ఒకప్పు కాఫీ ఇచ్చేసి వాళ్ళ దాన్ని వాళ్ళు గోడ పెట్టకుండా ఉంటాడు ఈయన డెబ్భై ఏళ్ళ వాళ్ళు రామాలేదు లేదు పూర్త వేలాది మంది చూస్తూ ఉంటాడు ఏ ఏ కోడలు ఏ పని ఏ కూతురు ఏ పని ఏం చేస్తుంది అమ్మాయి సరిగ్గా పనిచేస్తుందా ఇవన్నీ చూస్తూ ఉంటాడు కూర్చొని పురుషుడు ఏమంటే రామకృష్ణ గారు జాండి ఈయనకి ఇప్పుడు గుమ్మడికాయ ఉంటుంది బూడిది గుమ్మడికాయ కానీ ఆనపకాయ కానీ గుమ్మడికాయ కానీ దాన్ని తరిగి కూరతో చేయాల్సి ఉంటే ఓ సెంటిమెంట్ ఒకటి ఉంది ఆడవాళ్ళకి ఏంటి ఆ సెంటిమెంట్ అంటే ఆ గుమ్మడికాయ ఆనపకాయ బూడిది గుమ్మడికాయ వాళ్ళు పగల కొట్టకూడదు మొగాడు పగల కొట్టాలి ఎడీ మొగా ఇదిగో మొగాడు కాదు కవి గెలవాలి వీడిని పిలుస్తారు నా అన్న కూతురు పిలుస్తుంది నా అన్న ఒకసారి ఇలా వచ్చి ఈ గుమ్మడికాయకి ఘాటు పెట్టి వీళ్ళు కత్తిపేటతోటి ఘాటు పెట్టి ఇది వస్తే ఈ మొగాడు కదా మరి ఆ తర్వాత ఆ గుమ్మడికాయతో ఆవిడ ఉడియాలు పెట్టుకుంటుంది దీన్ని పిల్లండి ఆఖరికి వీడి పేరు ఏమిటట్టేట గుమ్మడికాయ పొగల కొట్టే మొగాడు అని చెప్పి ఆయన అంటారు అదే మనం జన్మ ఎత్తింది గుమ్మడికాయ పగల కొట్టే మొగాడుగా అవ్వడానికి కాదురా బాబు జన్మ ఎన్నెచ్చినది ఏంటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు మనం పుట్టాం ఈ గుమ్మరకాయ అందుకోసమో దీన్ని అలా తయారవుతావు నువ్వు విల్ యూ బికమ్ దా అని అంటారు అంటే సంసారులు అలా ఉంటారు పురుషస్య పురుషస్ అంటే మగాడు కాదు వ్యక్తి ఎలా ఉంటాడు ప్రకృతి స్థత్వ రూపేణ మిథ్యాజ్ఞానమైన యుక్తస్య మిథ్యాజ్ఞానంతో ఉంటాడు విద్యా జ్ఞానం ఉంటే నాకు అన్నీ తెలుసుననుకుంటాడు వాడు తెలుసునని అనుకున్నవన్నీ కూడా తప్పే అవున ఇక్కడ కొంత విమర్శ పరుషంగా ఉంటుంది మీరు ఓపెన్ మైండ్తో వినాలి భాష్యతారులు మనల్ని స్పేర్ చేయరు స్పేర్ ఏంటంటే సంసారంలో ఏమిటి స్పేర్ చేసేది అజ్ఞానిని ఏమి స్పేర్ చేస్తారు మీరు అజ్ఞానిని స్పేర్ చేస్తే ఉపయోగం ఏంటి వాడు అజ్ఞానంలోనే ఉండిపోతాడు మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు అజ్ఞానిని స్పేర్ చేయరు వీడు వీడు ఏమనుకుంటాడు నేను పుణ్యకర్మలను చేసి స్వర్గానికి పోతాను అనుకుంటాడు పుణ్యకర్మలను చేసి స్వర్గానికి పోయేవాడను అనే దృఢ నిశ్చయంలో ఉంటాడు ఆ జ్ఞానాన్ని ఏమంటారు ఆ జ్ఞానాన్ని మిథ్యా జ్ఞానము అంటారు ఎందుకంటే తను సుఖం కోసం స్వర్గానికి వెళ్ళక్కర్లేదు తన స్వరూపంలో అనంతమైన ఆనందము కలదు ఆ సంగతి వీడికి తెలీదు తన కర్త ఆ సంగతి వీడికి తెలియదు పుణ్యపాపాలు తన స్వరూపాన్ని స్పృశించము ఆ సంగతి వీడికి తెలియదు మరి ఇంక వీడికి ఏం తెలుసు గుమ్మడికాయకి ఘాటు పెట్టడం తెలుసు ఘాటు పెట్టడం అంటే కత్తితోటి బ్రేక్ కట్ పెడితే ఇంకా మిగిలిన పనిని అమ్మగారు పూర్తి చేస్తారు అది పూర్తిగా పోసి ముక్కల చేసి దానికి పిండి అది కలిపి కారం వది ఒడియాలు చేసి ఎండలో పెట్టి మూడులో వేయించి మనకు వడ్డిస్తారు ఆ పనంతా అమ్మగారు చేసుకుంటారు ఈయన మొగాడు కనుక కత్తితో ఘాటు పెట్టడం అందుకు మనకొస్తాడు అని రామకృష్ణుల ఆయన అబ్జర్వేషన్ చూడండి సంసారిని అంత పరుషంగా అంత నిమ్మోహ మాటగా హెచ్చరించినటువంటి ఆచార్యులు శ్రీరామకృష్ణుల వారు అసలు స్పేరు చేసి పనేలే అలాగా ఎమేజింగ్ సో వీడు పురుషస్య వీడు మిథ్యాజ్ఞా పురుషస్య మిథ్యాజ్ఞానే యుక్త వీడి క్వాలిఫికేషన్ ఏమిటంటే మిథ్యాజ్ఞాని వెరీ క్వాలిఫికేషన్ మిథ్యాజ్ఞానంతో ఉంటాడు ఏమిటి మిథ్యాజ్ఞానం అంటే ఎలా ఉంటుంది ప్రకృతిస్థత్వ రూపేణ ప్రకృతితోటి మమేకమై ఉంటాడు ప్రకృతిస్థ పురుష ప్రకృతిస్థోహి అజిత మాట్లాడింది పదమూడో అధ్యాయంలో మాటలు పురుష ప్రకృతి స్థోహి ము ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోష్య సదసోని జన్మసు అది కాదు ప్రకృతి అంటే తెలుసునండి ప్రకృష్టం కృతి నిరంతరము చెలిస్తూ మారిపోతూ ఉండేది ప్రకృతి అదేమిటి చుట్టూ ప్రకృతి దేహము ప్రకృతి మనస్సు ప్రకృతి ఇది ప్రకృతి ఆ ప్రకృతితో వీడు మమేకమై ఉంటాడు ప్రకృతి సత్వ అంటే ఎలా ఉంటాడో తెలిసిన అక్కడ ఇల్లు నాది ఇల్లు అంటే ఏమిటండి ఇటకలు సిమెంటు స్టీలు ఆకాశము ఈ నాలుగు కలిస్తే ఇల్లు అవుతుంది అది నాదేళ్ళవుతుంది నేను చేతనుంది కదా నాదవుతుంది ఈ దేహాన్ని తీసుకెళ్లా ఇంట్లో పెట్టచ్చు దానికేం అభ్యంతరం లేదు కానీ ఇల్లు నాది అన్నాడంటే వాడు జ్ఞానంటారా మిథ్యాజ్ఞానం అంటారా మిథ్యాజ్ఞానం ఇల్లు నాది ఎలా అవుతుంది మమ అన్నదే ఈ సృష్టిలో ఏదో ఒకటి చెప్పండి నాకు ఏది కానీ మమా అంటాడా అండి మమ అన్నాడంటే అయిపోయిందంటే వాడు మిథ్యాజ్ఞానైపోతాడు మమా అన్నాడంటే మిథ్యాజ్ఞానైపోతాడు మమోపాత ప్రతి క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అన్నాడా సేవైపోతాయి బాహితో అంటే ప్రకృతిస్తత్వం ప్రకృతితోటి తాదాత్మ్యాన్ని చెందుతారు సంసర్గాధ్యాస అంటారు మమ మమ పుత్ర మమ భార్య ఇవన్నీ కూడా అధ్యాసం అన్నీ కూడా అధ్యాసం ఈ అధ్యాసంతో ఉంటాడు సంసారం అలాగే ఉంటారు తర్వాత దేహము దేహముని అహం అంటాడు నిత్యా జ్ఞానం మనస్సుని అహం అంటాడు మనస్సు అనేది ఒక ప్రవాహం ఆ ప్రవాహం ఎలా ఉంటుంది ప్రవాహంలో ఇవో ఉంటాయి ప్రవాహం చూస్తే ఇవ్వగో ఉంటాయి అలాగే ఈ మనస్సుని ప్రవాహంలో ఏముంటాయి థాట్స్ ఉంటాయి ఆలోచనలు సంకల్పాలు వికల్పాలు ఇమోషన్స్ అలా ప్రవహిస్తూ ఉంటాయి కొంచెం సుఖం కొంచెం దుఃఖం కొంత మంచి కొంత చెడు అలా ప్రవహిస్తూ ఉంటాయి అది మనస్సు ఉంటాయి అది నేనే అనుకుంటాడు చూడండి ప్రకృతి సత్వరూపేణ మిథ్యాజ్ఞానైన యుక్తశ ప్రకృతి అంటే ఈ చుట్టూ ఉండేటువంటి పదార్థములు వ్యక్తులు పశువులు పక్షులు మొదలైన వాటిని నాది అనుకుంటుటా దేహము నేను అనుకుంటుట మనస్సు నేను అనుకుంటా మనస్సులో సుఖమైతే నేను సుఖిని మనస్సులో దుఃఖమైతే నేను దుఃఖిని అని భ్రమించుట ఇదంతా కూడా మిథ్యాజ్ఞానము అటువంటి మనిషి వాడు సంసారంలో ఉండకపోతే మరి ఎక్కడ ఉంటాడు ఆ మిథ్యాజ్ఞానంలో ఉండేటువంటి సంసారని మరింత విస్తారంగా ఆయన వర్ణిస్తున్నారు ఎందుకంటే ఇలా వర్ణించటము ఈ సంసారం నుంచి బయటపడేటువంటి ఉపాయాన్ని బోధించటం ఎందుకంటే ఉపాయం బోధించటం అంటే కరుణ దయా కరుణ దయ ఎగరవాడు అడగడు అడిగేది గెలిగేటట్లు వాడికి ఉండద్దు అడిగి అని గెలిచినట్లుంటే ఎప్పుడో బాగుపడి వాడు వాడు అడగడు వాడు అడగకపోయినా కరుణ చేత ప్రేమతోటి ఏ ప్రతివాడు వెండు చెప్పినా చెప్పినా ప్రతివాడు వెండు కొని వింటాడేమో వాడి ప్రారంభం బాగుండి వింటాడేమో అని ప్రేమతోటి కరుణతోటి చెప్తారు వాడు వినలేదనుకోండి ఏమనుకోరు మనం చెప్పాం లేడు వెంట వినడా అని అనుకోడు అసలు వాడు విన్నాడా లేదా అని కూడా చూసుకోరు అలా చెప్పేస్తారు చెప్పేసి తమ కర్తవ్యాన్ని తాము ముగిస్తారు మహాత్ములు అలా ఉంటారు శంకరులు ఆయన మహాదయామూర్తి అందుకోసం సంసారాన్ని గట్టిగా వర్ణిస్తున్నారు ఈ సంసారీ వర్ణన అనేక సందర్భాల్లో చేశారు ఇక్కడ కొద్దిగా చేశారు ఈ అవతారికలో ఇది మళ్ళీ శనివారం క్లాసులో దాన్ని పూర్తి చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదూర్ణ పూర్ణముద్య పూర్ణమైవాశిష్యే శాంతి శాంతి శాంతి